ఒక మనసు సినిమా గురించి మాట్లాడుకుందాం ముందుగా స్టోరీ గురించి సూర్య ఒక లోకల్ పార్టీ కార్యకర్త కొడుకు సూర్య అంటే ఈ మూవీలో నాగశారీ అదే ఊరిలో సూర్య చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు ఒక యంగ్ డాక్టర్ సంధ్య సూర్యను చూడగానే ప్రేమలో పడిపోతుంది అదే తీరులో సూర్య కూడా సంధ్యను ప్రేమిస్తాడు కానీ సూర్య వాళ్ళ నాన్నకేమో సూర్య ఒక పెద్ద పొలిటీషియన్ అవ్వాలని కోరిక బట్ ఏవో కొన్ని కారణాల వల్ల సూర్య మీద ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసులు వేయడం జరుగుతుంది దాంతో సూర్య ఒక మూడేళ్లకు జైలుకి వెళ్ళవలసి వస్తుంది తను మూడేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సంధ్యను కలుస్తాడు కానీ ఆ కేసులు మాత్రం అతను వింటాడు ఆ కేసు నుండి బయటికి రావడానికి నిహారిక చేసే త్యాగమే ఈ మూవీకి మీ ఇంట్రెస్ట్ ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే నాగశౌర్య అద్భుతంగా నటించాడు నిహారికాతో ఒక మంచి కెమిస్ట్రీ ఉంది స్మాల్ స్క్రీన్లో మనం ఎన్నో సార్లు నిహారికను చూసినా సిల్వర్ స్క్రీన్ మీద చూడడం ఇదే మొదటిసారి తన సినిమా అంత చీరలో చూడీదారులో కనపడుతుంది సినిమాలో ఎక్కువ మటుకు సంధ్య మీద పిక్చరైజ్ చేయడం జరిగింది దీంతోపాటు రావు రమేష్ యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు తను ఈ సినిమాలో సూర్య తండ్రిలాగా చాలా బాగా నటించారు శ్రీనివాస్ అవసరాల వెన్నెల కిషోర్ రోల్స్ అంత కన్విన్సింగ్గా లేవు ఈ లో ఇంకా ఎవరిని పెట్టినా నడిచిపోయేది ఇప్పుడు మనం టెక్నికల్ ఎక్సలెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ అనేది ఈ మూవీకి ఒక పెద్ద ప్లస్ సాంగ్స్ మాస్ ఆడియన్స్కి అంత అంతగా నచ్చకపోవచ్చు బట్ క్లాస్ ఆడియన్స్కి చాలా నచ్చే ఒక స్కోప్ ఉంది సినిమా కూడా చాలా పోయిటిక్గా ఉంటుంది సో అందరికీ నచ్చుతుంది అని మనం డెఫినెట్గా చెప్పలేం సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా ఇంప్రెసివ్గా ఉంది ఈ మూవీకి మెయిన్ హైలైట్స్ నిహారిక ఇంకో హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ ఈ మూవీ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే భీభత్సమైన స్లో పేస్ అవే డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ వినపడుతూ ఉంటాయి ఒక టైంలో మీకు సినిమా ఇంకా ఎప్పుడైపోతుంది బాబు అని మీకు ఒక ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు ఒక మనసు సినిమా ఫైనల్ అనాలిసిస్ ఒక మనసు ఆడియన్స్ ని డెఫినెట్గా టెస్ట్ చేస్తుంది సినిమా అంతా హీరో హీరోయిన్ మీద పిక్చరైజ్ చేయడం వల్ల వేరే యాక్టర్స్కి అసలు స్కోప్ లేకుండా ఒక్క రావు తప్ప సినిమాలో హీరో ఇంకా హీరోయిన్ చివరిదాకా అలా మాట్లాడుకుంటూనే ఉంటారు మాట్లాడుకుంటూనే ఉంటారు కృష్ణ భగవాన్ని అసలు ఎందుకు చూపించారో కూడా తెలియదు సో నా దృష్టిలో ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి రెండు థ్యాంక్